కేతన మూడు వందల డెబ్బై మూడు నేనేమిరిగి చేసే నో నీకు దిరువారాధన ఆని మున్నిటి బ్రహ్మ రుద్రాదులు చేయగలి అనుగునీ రూపమింతనిగి చేసేనో ఉనికి ఒక్కచోనే తనిసి నీకు నొక్క మంత్రము నెరిగి చేసేను కనరాని నీ మహిమే కడ ఎరిగి చేసేను మరిగి నీకు నొక్క నామము నెరిగి చేసేను అరసి ఇంచుకే కాలమ నెరిగి చేసేను నిరతి నీకేమి లేవని ఎరిగి చేసేను బెరసినను గొంత మెప్పెంచనిరిగి చేసేను తెలిసి నీకు నొక్క మూర్తియనిరిగి చేసేను అలమిన నిరిగి మాయ గొంతనిరిగి చేసేను అలమేల్మంగ అలమేల్మంగ కుబతియగు శ్రీవేంకటేశుడ వలసి నీ కుపెంపనొక్కటిరిగి చేసేను